మతాల్లోనూ ఇవే ప్రసరించి నేను ఒక చరిత్ర విద్యార్థిగా ప్రపంచంలో ఉండే మతాల్లో ఇంచుమించు పద్నాలుగు ప్రధానమైన మతాల గురించి పాఠం చెప్పాను అన్ని మతాలు మొట్టమొదటి మొదలుపెట్టి నీ సృష్టి ఎక్కడ మొదలు పెడుతుంది నువ్వు జీవిస్తున్నది ఇది అబద్ధం అయితే నేను నిజమని ఎలా అంటాము ఇది మారుతోంది కాబట్టి నిజం కాదు మారంది ఏదో అది ఉంటుంది నిజము ఆ మార ఎలా తెలుసుకోవాలి మారే దాంతో ఇదే ప్రశ్న ఏమమ్మా ఈ ప్రశ్న జనకుడు అష్టావక్రుణ్ణి అడిగినా రాముడు వశిష్ఠుని అడిగినా అర్జునుడు కృష్ణుని అడిగినా ఇంకోడు ఇంకో వ్యక్తులు అడిగినా పార్వతీదేవి శివుణ్ణి అడిగినా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇంకో భక్తుడు అడిగినా సమాధానం ఒకటే మారంది మారదు మార్పు కూడా మారేదానిలో భాగమే అటువంటిప్పుడు మార్పు నువ్వు వేరుగా చూస్తున్నావు కాబట్టి నిన్ను వేరుగా చూసుకుంటున్నావు కాబట్టి ఈ వేరైనటువంటి దాని నుంచి మూలమైన దాన్ని చేరడమేలాగా ఒక ప్రయత్నం చేయడానికి ముందుకొస్తున్నావు ఈ సృష్టిలో ఒక కీలకమైన లక్షణం ఉంది వికర్షణ శక్తి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది ఈ స్థితిలో రెండు రకాల ధర్మాలు భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు తన చుట్టూ ఉండేవాడిని తన వైపు ఆకర్షిస్తుంది సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు సూర్యుడి నుంచి సూర్యుడి వైపు ఆకర్షింపబడుతుంటుంది అంటే ఇక్కడ రెండు లక్షణాలు భూమి మీద ఉండే వాళ్ళకు ఉంటాయి ఒకటి భూమి పట్ల ఆకర్షణ కలిగి ఉండడం రెండు సూర్యుడి పట్ల ఆకర్షణ కలిగి ఉండడం అది వాళ్ళ వాళ్ళ ప్రకారంగా భూమి భావం పట్ల ఆసక్తి కలిగిన సాత్వికులు కొంతమంది సూర్యుడి భావం పట్ల ఆసక్తి కలిగిన తాత్వికులు కొంతమంది ఉన్నారు ఈ రెండూ కాకుండా మధ్యలో అంతరిక్షంలో నిలబడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు చెప్తున్నారంటే ఇది మీకు చాలా కీలకమైన పాయింట్ క్లిష్టమైన పాయింట్ కూడా అసలు ఇన్ని గ్రంథాలు ఎందుకు వచ్చారు ఒక సబ్జెక్టు మీద అనే దాని మీద మీకు ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను సబ్జెక్ట్ ఒకటే సృష్టి ఒకటి ఉంది సృష్టిలో నువ్వు అక్కడు ఉన్నావు నీతో పాటు అనేక జంతువులు వచ్చాయి అవన్నీ కూడా జీవిస్తున్నాయి ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాడు ఒకడు నేను కుక్కగా ఎందుకు పుట్టలేదు పిల్లిగా ఎందుకు పుట్టాను లేదా మనిషిగా ఎందుకు పుట్టాను లేదా ఆ పిల్లి మనిషిగా ఎందుకు పుట్టలేదు పిల్లిగా ఎందుకు పుట్టింది ఇది ప్రశ్న వేసుకున్నాడు వేసుకుంటే అసలు నీ జంతువులు నిజమా అబద్ధమా నిజమా అబద్ధమా ఈ ప్రశ్న అమ్మ చాలా అందంగా వేసింది ఒక ప్రశ్న అమ్మ వేసిన ప్రశ్న ఏమిటి అని చెప్పేసి అంటే అమ్మ నీలోంచి రాళ్ళు వస్తున్నాయి నీలోంచి నీళ్లు వస్తున్నాయి నీలోంచి చెట్లు పూలు పూస్తున్నాయి నీలోంచి పసుపు వస్తుంది నీలోంచి కుంకం వస్తోంది నీలోంచి లోహం వస్తోంది ఇవన్నీ నీలో వచ్చిన వాటన్నింటి స్వీకరించి నిన్ను పక్కన నీవు కానటువంటి నీలో ఉన్నటువంటి ఒక బొమ్మని రాయిగా చేసి ఆ రాయి దేవుడు అనుకుని వాళ్ళకి సమర్పిస్తున్నారు వీళ్ళ దెవర ఉన్నారా అని అడిగి మళ్ళీ ఇంకో మాట ఉంటుంది ఏమని ఉంటుంది అంటే నేను ప్రతిదీ అన్వేషించి విచారించి విమర్శించి అప్పుడు నీతో చెబుతాను అంటుంది ఇప్పుడు ఇందులో అష్టావకరిగిత ఉన్నట్టనట్ట మనం అనుకుందాం అష్టావకరిగిత ఉన్నట్టనట్టనట్టు కాదుగా ఇకపోతే చెప్పేది ధర్మమా చేసేది ధర్మమా చూసే ధర్మమా అని ప్రశ్న వేస్తుంది అదే సందర్భంలో మరి ధర్మం ఎలా ఉంది అని మొట్టమొదటి ప్రశ్న వేశాడుగా ధర్మం అంటే ఏమిటి ముక్తి ఎలా పొందాలి వైరాగ్యం లక్షణం ఏమిటి అని చెప్పేసి అన్నాడుగా అన్నప్పుడు అమ్మ దాంతోనే మొదలుపెట్టిందిగా నేను ఎవరిని అంటే నేనంతా నేనే ఉన్నాను కాబట్టి నేను నేనే అంది నేను చూస్తున్నాను కాబట్టి నేను అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను కాబట్టి నేను స్ఫురతో వింటున్నాను అనుకుంటున్నాను నేను కనపడుతున్నాను కాబట్టి నాలో నేను చూసుకుంటున్నాను అది ఎంతవరకు పెడుతూ వెళ్ళింది నాలో నన్ను నేను చూసుకున్నట్టయితే అని చెప్పేసింది అంటే అంతర్వలోకనైనా ఆత్మాలోకనైనా ఇక్కడ మనం శాస్త్ర పదాలు వాడి వ్యవహారంలో ఉండేటువంటి సూత్రాన్ని దూరంగా వెళ్ళిపోతున్నాం నిమ్మకాయ అంటే చాలా మంచిది ఎంతో సామాన్యమైన మాట అదే సిట్రస్ అని చెప్పేసి ఓహో ఇది కొత్త పదం కాసే నిమ్మకాయకి సిట్రస్ కి అర్థం ఒకటేగా మరో నిపుది రాసినప్పుడు నువ్వు సిట్రిక్ యాసిడ్ అని చెప్పేసి అంటే ఓ సిక్ యాసిడ్ కావచ్చు నింబడే చెప్పారు అమ్మ అష్టాపీ అమ్మ భగవద్గీత చెప్పారు అమ్మ దేవి దేవి భాగవతం అంతా చెప్పారు అమ్మ రుద్గీత అంతా చెప్పారు ఎలా చెప్పారు ఉపాధి భేదంతో అర్థం చేసుకుంటూ తనను నన్ను నిన్ను ముగ్గురిని అర్థం చేసుకుంటూ ఈ ముడికి మూలమైన ఒక స్థితిని అర్థం చేసుకుంటూ ఆ అర్థం చేసుకున్న దాన్ని తాను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ చెప్పారు దీన్నే దుర్దృశ్య సమన్వయము ఆత్మానాత్మ విశ్లేషణ సదసద్విచారణ అని మూడు పేర్లు పెట్టారు ప్రధానంగా మీకు ఈ విచారణలో ఉంది లేదు అన్న ప్రశ్న ఆధారంగా వచ్చేది ఉంది లేదు అన్న ఆధారంగా వచ్చేది సాంఖ్యం తర్వాత ఉంది లేదు తర్వాత వచ్చే నెక్స్ట్ స్టెప్ ఏదొస్తుందంటే దృశ్యము ద్రష్ట అనే దాని ప్రకారంగా వచ్చేది యోగం ఆత్మ అనాత్మ అనే పదాల ఆధారంగా వచ్చేది వేదాంతం ఈ మూడు దర్శనాల్లో మూడు కీలకమైనటువంటి స్టెప్స్ అమ్మాయి ఎందుకంటే మీకు వేదాంతం చెప్పేవాళ్ళు పుస్తకాన్ని తీసుకుని అప్ప చెప్తారు తప్ప బేసిక్ స్టెప్స్ లోకి వెళ్ళటం లే వెళ్ళకపోవడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ బేసిక్ స్టెప్ కూడా చెప్తున్నాను మీకు ఆ బేసిక్ స్టెప్ చెప్తే అప్పుడు మీ అంతటి మీలో మీరు అష్టావ కలిగి మీరు చదువుకుంటారు ఇంకోళ్ళు సహాయం లేకుండా ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే ఇక్కడ మూడు ఉన్నాయి ఒకటి ఉంది అది మార్క్ అంటే సత్ అసత్ అంతేనా అంటే ఉండేది ఉండనివి రెండున్నాయి ఒప్పుకుంటారా ఈ ఉండేది ఉండనిది అనేటువంటి ఆధారంగా ఏర్పడేటువంటిదే సాంఖ్యము ఉండేది అంటే వ్యక్తము ఉండనిది అంటే అవ్యక్తము వ్యక్తం వరకు అవ్యక్త వరకు మధ్య ఉండే సంబంధాన్ని చెప్పేది సాంఖ్యము రెండవది దృశ్యము ద్రష్ట దృశ్యం అంటే చూడబడేది ద్రష్ట అంటే చూసేవాడు ఈ చూసేవాడికి చూడబడేవాడికి మధ్య సమన్వయం చేసుకోవడం యోగం మూడవది ఆత్మ అనాత్మ నేను అనుకునేది నేను కానిది నేను అనుకోలేనిది నేను అవనేది అనడంలో వేదాంత దర్శనం వస్తుంది ఇవి మూడు ప్రధానమైన దర్శనాలమ్మ ఎందుకు చెప్తున్నారంటే మొత్తం సిస్టమ్ అంతా కూడా ఈ మూడు ప్రశ్నల మీద ఆధారపడి ఉంది ఈ మూడు ప్రశ్నల యొక్క విచారణలో విచారణలో ఆత్మానాత్మ విచారణకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అని చెప్పేసి ప్రతి వ్యక్తిలోనూ కూడా కామ క్రోధ లోభ మోహ మత భావాలు కానీ వాటికేదో పేరు పెట్టారు అరిషట్ వర్గాలు ఆకలి దప్పిక వగైరా మగైరా షడూర్మూలు గాని ఇటువంటి పేర్లు పెట్టారు ఈ పెట్టినవన్నీ కూడా అనుభవిస్తున్నది నేను అనుభవిస్తుందా దేహం అనుభవిస్తుందా అని ఒక ప్రశ్న వేసుకున్నారు వేసుకున్నప్పుడు ఇవన్నీ దేహమునకు చెందినవి నాకు చెందనివి అనే జ్ఞానాన్ని ఎరుకతో నువ్వు పొందుతావు అన్న ప్రశ్న వేసుకోమంటున్నాడు అక్కడ అమ్మాయి ఏమంటారు ఆ ఎరుక నీకు అవసరం లేదయ్యా నువ్వు దేహం ఉంది కాబట్టి నేననే భావన కూడా నీకు కలుగుతోంది ఆ దేహమే లేకపోతే నేనెక్కడి నుంచి వస్తుంది నీ ఆత్మ ద్వారా నాకు పనేముదా నేను మాట్లాడేది శరీరం దాంటుందా నీకు సమన్వయం చెప్తున్నా ఆ సమన్వయం చెప్పినప్పుడు ఆత్మానత్మ వేసి కొట్టే అతను మరి దృక్ దృశ్యం అన్నప్పుడు చచ్చిపోతుంది చచ్చిపోకపోతే పిల్లి కళ్ళలో మొహం చూస్తుంది తన కళ్ళు కనపడుతుంది నీడ కనపడుతుంది తను పిల్లిలో ఉంది పిల్లి తనలో ఉంది నేను నాలో ఉంది అనుకోవడంలో దృశ్య దృశ్య తీసుకొచ్చిన పారేసింది ఇంకా మిగిలింది ఏం మిగిలింది సత్ అసత్ అని ఇక్కడ అమ్మ ఈ విచారణ చేయలేదా చేశారు చేసినట్టు ఎక్కడైనా చెప్పారా నేను పిల్లిని చూశాను పిల్లి మొహల్లో కళ్ళలో నా మహం కనబడింది అని అదే చదవాల్సింది మనం అక్కడ ఏం జరుగుతోంది ఒక ద్రష్టకి దృశ్య బోధిపించింది దృశ్యములో నేను కనిపించింది ఆ దృశ్యములో నేను కూడా ఉండబట్టి కదా ఈ ద్రష్ట నేను చూశాను అనుకుంటున్నాడు అని ఉన్నప్పుడు దృశ్యములోని నేను ద్రష్టలోని నేను విశ్వములోని నేను తో మూడు నేను ఒకటి నేను నేనైనా నేనవుతోందా ఇక్కడ జరిగింది ఏమిటి దుర్దృష్ట విచారణ కొట్టే అదల భారస్తుంది ఆత్మానాత్మ విచారణ కొట్టే ఇంకా మిగిలింది ఏంటంటే సత్ సత్ విచారణ వెరీ గుడ్ అసత్ అంటే కనపడింది అవ్యక్తము సత్ అంటే వ్యక్తము అవ్యక్తం నుంచి వ్యక్తం అందరికి తెలిసిన విషయమే ఒక బీజం నుంచి వృక్షం వస్తుంది ఆ వృక్ష బీజ స్థితిలో అవ్యక్తంగా ఉంది వృక్షస్థితిలో వ్యక్తంగా ఉంది అదే రకంగా ఒక శుక్ల నుంచి పిండం ఏర్పడుతుంది పిండ నుంచి జీవి జీవి బయటపడుతున్నాడు శుక్ల చోటు దాల్కి ఎవరు కాబట్టి అవ్యక్త స్థితి నుంచి స్థితి ఈ విషయం అంతా కూడా ఇది కామన్ ఫ్యాక్టర్ అని ఎస్టాబ్లిష్ చేస్తుందమ్మా వీటన్నింటిలో కూడా నడిపించే గుడే ఒకటి శూన్యము రెండు శక్తి మూడు ద్రవ్యరాశి ఇప్పుడు దీన్ని మిగతా వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు అని చెప్పేసి దానికి కూడా కారణం చెబుతాను నీ కనపడేంత అబద్ధం అని చెప్పేసి నమ్మడం వల్ల ద్రవ్యరాశి అనేది అబద్ధం అని మార్చుకుంటే అవతల మార్చారు దానితో వైశేష్ని సాంఖ్యాన్ని మతం అంతా కూడా శంకరాచార్య దర్శించారు ఈ దృశ్యం ఉండబట్టే కదా నువ్వు మాట్లాడుతున్నావు నీ శరీరం ఉంది కాబట్టే నేను శంకరుడు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఈ మాయావాదం చేస్తున్నావు మరి ఇప్పుడు దీన్ని దీన్ని తీసేసి నువ్వు దేని మీద రాస్తావు దాని మీద రాసి నీల రాశారంటే ఒప్పుకుంటావు కాగితం మీద రాయాలిగా రాస్తాయి కదా అర్థం అయ్యేది అంటున్నప్పుడు ఈ దేహ బాధను రిసర్చిస్తున్నప్పుడు అది ప్రకృతి స్థితికి వెళ్ళాలంటే ప్రకృతి అనేది ఉంటే కదా అధిక ప్రకృతి స్థితికి వెళ్ళేది చైతన్య స్థితి దాటి అది చైతన్య చైతన్యం అంటే ఒకటింటే కదా దృశ్యం దాటి అది దృశ్యం తీసుకు వెళ్ళాలంటే దృశ్యం అంటే ఒకటి ఉంటే కదా నువ్వు అంటే ఏ ఉన్న తర్వాత మీకు వెళ్ళాలి కదా లేదా వాటి నుంచి జీరో జీరో నుంచి ఒకటికి వెళ్ళాలి కదా అటువంటిప్పుడు ఆ జీరోనే నువ్వు నెగ్లెక్ట్ చేస్తుంటే దానికి విలువ లేదు అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు నీ అక్షరతత్వం ఏమైంది నీ వేదాంతం అంతా ఎక్కడికి పోయింది నీ ఉపాసనా విధానం అంతా ఎక్కడికి పోయింది నీ ఆలోచన విధానం అంతా ఎక్కడికి పోయింది అన్న ప్రశ్న వేశాను ఇదే ప్రశ్న వీళ్ళందరూ కూడా సాధించడానికి వేరు వేరు డిస్కషన్స్లో జరుగుతూ వచ్చాయి అష్టావక్ర గీత కూడా అంతే అర్థమదే ఇప్పుడు నేను నేనుగానే ఉన్నాను నేను బంధింపబడిదేను అంటే మోక్షం అయింది ఆ స్థితి మోక్షం అది మానసిక స్థితి అది పొందేది కాదు వాడు కాదు ఇప్పుడు ఒక విషయం శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన అర్జునుడు భగవద్గీత ఉంది దాన్ని ప్రమాణ గ్రంథం కానీ అందరూ ఒప్పుకుంటారు కదండి ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు కదా ఒప్పుకుంటారు కదా ఈవెంట్ శంకరాచార్యులు వారు ఒప్పుకున్నారు బ్రహ్మానుచార్యులు వారు ఒప్పుకున్నారు అంతే త్రిపదాచార్యులు పంచాచార్యులు వీళ్ళందరూ కూడా భగవద్గీతను ఒప్పుకున్నారు కాదకుండా మిగతా వాటిని ఒప్పుకున్నా భగవద్గీత వరకు మాత్రం ఒప్పుకున్నారు భగవద్గీత ఏమంది సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైన గమ్యతే అంది సాంఖ్యములో నేను ఏ స్థానం అయితే పొంది ఉన్నానో అది యోగము ద్వారా నేను చేరుతున్నాము అంది జాగ్రత్తగా వినండి అంటే సాంఖ్యము ద్వారా నువ్వు పొందిన దానివి నీవు యోగము ద్వారా ఉన్నావు అంటే నీవు ఆల్రెడీ మూలమైన దానివి నీలో ఉన్నటువంటి మూలము నువ్వు యోగము ద్వారా నువ్వు తెలుసుకుని నేను మూలములో ఎరుకను పొందుతున్నావు నువ్వు మోలం కాకపోతే మూలం గురించి ఆ మూలము నీలోనే ఉందిగా అంటే అక్కడ నువ్వు భ్రమకలోనే ఆలోచిస్తున్నావా భ్రాంతికి ఆలోచిస్తున్నావా అహంకార ఆలోచిస్తున్నావా ఆ పేర్లని నువ్వు పెట్టుకున్నావా ప్రకృతిలో ఉన్నావా ఉదాహరణ అమ్మాయి చెబుతారు సముద్రం చూసావు కదా ఎవరితో ఒక ఆదర బలితో ఉంటుంది సముద్రం చూసావు కదా సముద్రం అల్లన్నీ వస్తున్నాయి కదా అలం ఒకటా రెండా అనేక అనేకం కానీ ఒకటేగా ఆ నీళ్ళలో ఉండే గాలి ఒకటేగా ఆ గాలి యొక్క వైవిధ్యం వల్ల ఒకవేళ పెద్దదిగా కనపడుతుంది ఒకవేళ చిన్నదిగా కనపడుతుంది అది పుట్టింది ఒకసోటే అలగా కనపడుతున్నది ఒకలానే ఉండే పదార్థము ఒకటే నువ్వు పేరు మాత్రం మారింది దాన్ని బట్టి అల్లవా రాలేదే మరి ఆ రకమైన పరిస్థితుల్లో నువ్వు ఈ సృష్టిని నువ్వు వేరు పెట్టుకుని వాదన చేసుకుంటున్నావే గానీ సృష్టిలో మార్పు సృష్టిలో నువ్వు కూడా ఉన్నావే ఆ భాగాన్ని నేను నేను కానీ సృష్టి ఎక్కడ ఉంది నువ్వు ఎత్తుకుంటా అని చెప్పేసి ఎక్కడ నుంచి మరి అంతా అష్టావకర గీతలో చెప్పిందే ఇద అష్టావకర గీతలో చెప్పిన ఈ ప్రెషర్లన్నీ ఒక్కొక్క ప్రశ్న ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ చదువుకుంటారు స్టూడెంట్ గైడ్ రాసుకుంటాడు గైడ్ రాసినప్పుడు అశోకను గురించి రాయమని చెప్పేసి ఉంటే అశోకర్ గురించి రాస్తాడు మౌరి వర్గాల నుంచి రాయమంటే మౌరి వర్గాల రాస్తాడు మొత్తం అంతా కలిపి మౌరియప్టర్లే మొత్తం అంతా చెప్పేస్తే ఓ ఇందులో బడి వెతుక్కోవాలి ఉంటాడు అలా వెతుక్కోవడానికి ఇష్టం అని వాళ్ళు ప్రశ్నలు సమాధానం అడుగుతారు అలా రాబట్టుకున్నటువంటి గైడ్ అమ్మ టెక్స్ట్ బుక్స్ కాద ఇప్పుడు ఎందుకు చెప్తారంటే అష్టావకర్ గీతనే చెప్పకూడదు అనుకుంటే ఉద్దేశం కాదు చెప్పచ్చు చెప్పొచ్చు వెరీ గుడ్ ఇక్కడ అసలు జీవన్ ముక్త స్థితి ఎదుర్కోవాలి మనిషికి ముక్తస్థితి కావాలనుకో జీవన్ ముక్తస్థితి ముక్తస్థితి ఎప్పుడొచ్చింది నువ్వు వేరయ్యావు అన్నప్పుడు బంధనాల నుంచి మోక్షం బంధన అన్నప్పుడు అసలు నువ్వు బంధిస్తున్నది ఏది బంధిస్తున్నా బంధన అంటే ఏమిటి బంధన అంటారు అవి బంధనరా బంధన యొక్క స్వరూపం ఎందుకంటే అమ్మ ఈ చర్చ దశోపనిషత్తుల్లోనూ జరిగింది దశోపనిషత్తుల్లో కూడా ఇదే రకమైన చర్చ జరిగింది ఇదే చర్చ మళ్లీ తిరిగి భగవద్గీతలో కూడా జరిగింది నువ్వు చచ్చిపోతున్నా అనుకుంటున్నావు వాడు చచ్చిపోయాక చంపుతున్నావా నువ్వు చంపుతున్నావు కాబట్టి వాడు చచ్చిపోతున్నారా అని అడుగుతాడు అమ్మ అదే ప్రశ్న ఏమంది వాడు ప్రారంభం ఉంది కాబట్టి వాడు పుట్టాడా పుట్టాడు కాబట్టి ప్రారంభం వచ్చిందా అని అడుగుతుంది మరోపుడు మాటల వారే గాని భావం కదమ్మా భావ అదే కదమ్మా భావనారాయణ స్వామి గుళ్ళకు వెళ్ళి వెళ్ళకు వెళ్ళముందుకు బాపడ్డ సుబ్బారావు గారు అడిగినప్పుడు దేవుడు అని చెప్పేసి అంటే విగ్రహాలమ్మ అంటే విగ్రహాలు దేవుడు కాదా అంటుంది అనప్పుడు విగ్రహము దేవుడు దానికి తేడా తెలియకుండా ఈ ప్రపంచం ప్రవర్తిస్తోంది అనుకున్నప్పుడు మీరు ఆత్మవిశ్వాసం పొందాలంటే ఆత్మ జాగరణ పొందాలంటే ఈ లోక శాస్త్ర దే వాసనలను దాటి వెళ్ళాలి అని కొంతమంది చెప్పారు ఈ వాసన నువ్వు తెచ్చుకున్నావా మీరు హైమాన్ అనేటువంటి ఒక స్త్రీగా జన్మించారు జన్మించిన తర్వాత మీ శరీరానికి హైమాన్ పేరు పెట్టబడింది లేదా నేను ఒక జన్మించాను ఆ తర్వాత నా పేరు పెట్టబడింది ఇలా ప్రతి జీవరాశికి ఒక పేరు ఒక జాతి ఒక వర్గీకరణ ఇదంతా కూడా జరిగింది ఇదంతా ప్రకృతిలో భాగమేగా ఆ ప్రకృతి విధంగా నిర్వహిస్తుందిగా ఆ నిర్వహిస్తున్నటువంటి దాన్ని ప్రకృతిని పక్కన పెట్టేసి నువ్వు వెళ్ళిపోవడానికి మరి ఇంత మేధాంతం చెప్పేసి శంకరాచార్య కూడా జ్ఞానవైరాగ్యం చేసి విషాంతే పార్వతీ నేను నమస్కారం పెట్టాలి మమదేహరావలమ్మని చెప్పేసి లక్ష్మీరి సంవత్సరం చెప్పాలి కనకధార శాస్త్రం ఇది చెప్పాల్సి వచ్చింది ఇక్కడ వ్యవహారంతో ఆయన లేడా వ్యవహారంతో ఆయన సమన్వయం చేసుకోలేకపోయాడా వ్యవహారాన్ని మూలము వేరనుకుంటున్నాడా అమ్మ అక్కడ వేరయ్యి ఆయన నువ్వు వ్యవహరిస్తుంది నిత్యం దేవుడితోనే నిత్యం మూలంతోనే మూలంతో వ్యవహారం వేరుగా దేహంతో వ్యవహారం వేరుగా ఉండదు ఈ దేహం ఉపాధిగా ఉంది కాబట్టి నువ్వు మూలం అనేటువంటి దాన్ని గుర్తిస్తున్నావు అని అమ్మ చెప్పాడు మరి దేహం కాలిపోతోంది కారణం కాదు నా మార్పు పొందుతోంది అంది అమ్మ ఈ మార్పు అనేటువంటిది మాయా అన్నాడు శంకరాచార్యుల వారు ఆ మాట కింద వాళ్ళు ఎవరో అనలేదే ఆయన ఒక్కరే అన్నారు ఆ మాయావాదం అనేటువంటి కాన్సెప్ట్ శంకరాచార్యుల వారు మాత్రమే తీసుకొచ్చాడు మాయా అంటే ఏమిటి సా మాయా స అర్థం దాని నిర్వచనం ఉంది దానికి సదసద్విఖ్యాతి అని నేను పిలుస్త పిలుస్తారు సద్విఖ్యాతి అసద్విఖ్యాతి సదసద్విఖ్యాతి అని మూడు పదాలు ఉన్నాయి అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు వేదాంత పరిభాష చెప్తే నచ్చుతుంది కాబట్టి వేదాంత పదాలు వాడుతున్నాను నేను వేదాంత పదాలు వాడుతున్నాను నేను ఇప్పుడు నేను మామూలుగా ఒక చిల్లర కొట్టుకు వెళ్ళాను చిల్లర కొట్టుకు డబ్బులు ఇచ్చాను వస్తువులు కనుక్కున్నాను అని చెప్పేసి చాలా సామాన్యంగా ఉంటుంది నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను ఒక సేల్స్ చేశాను ఒక ఎక్స్చేంజ్ చేశాను అంటే ఎకనామిక్స్ అవుతుంది అంతేనా అక్కడ జరుగుతున్నది ఏమిటి వేరే కామన్ సెన్స్ బెల్డ్ కాంప్లెక్సీస్ ఎక్కడ మిక్సాడు కామన్ సెన్స్ బేడ్ కాంప్లెక్సీస్ ఎక్కడ మిక్స్ అంటాడు సో నువ్వు ఉండే అదే కామన్ సెన్స్ బేడ్ కాంప్లెక్సీ ఫిలాసఫీ ఆల్సో అక్కడ జరుగుతున్నది ఈ కామన్ లో నువ్వు అగ్ర భాగం అయినా అన్కామన్ సెన్స్ నీలో ఎనిమిది కామన్ సెన్సే ఉంది కామన్ సెన్స్ అందరిలోనూ ఉంది అంటే అన్కామన్ సెన్స్ కి కామన్ కి సంబంధం ఎక్కడ చేసుకుంటున్నావు నీవు ఒకరిని పడిగొట్టు పెట్టుకున్నావు ఆ బడికట్టాలు పెట్టుకుని ఆ బడికరాలను పడుకున్న పదాలన్నీ కూడా విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నావు వీటిని మేము పదిహేను సంవత్సరాల పాటు ముక్కలు ముక్కలు ముక్కలు చేసి చీల్చి చూసి నీ పుస్తకాలన్నీ ఎంతకాలం పట్టుకుంటావో అంతకాలం నీకురా దేవుడా పక్కన పడేస్తావు అక్కడ ఆ స్థితిలో మాకు అమ్మగారడింది ఆ స్థితిలో అమ్మగారీ ఆ మా పుస్తకాలతో పనిలేదురా అని చెప్పిన నువ్వు జీవిస్తే చాలు జీవితం ఒకటే మాట చెప్పింది అనుక్షణం నిన్ను పరిశీలించుకున్నట్టు శాస్త్రాలతో పని రెండు అమ్మ ఏం చెప్పింది మీరు పరిశీలించి అన్వేషించి విమర్శించి విశ్లేషించి అర్థం చేసుకుని నీతో చెప్తాను అంది అంటే అక్కడ అనుష్ఠానం చెప్పిందా లేదా ఫస్ట్ అన్వేషణ రెండు విమర్శ మూడు విశ్లేషణ నాలుగు వివరణ ఈ నాలుగు స్థితులు అమ్మ చెప్పిందా భూదేవితో మాట్లాడిన మాటల్లో ఉందిగా ఉంది కదమ్మ అదే భావనారాయణ స్వామి దేవాలయం దగ్గర అటువంటిప్పుడు వీటిలో మనం ఏదైనా ఒకదాన్ని మనం జీవితంలో చేస్తున్నావా లెటర్ టు ట్రై యుద్ధం యుద్ధ రంగంలో చేయాలి జీవితంలో జీవితంలో చేయాలి అలాగే వేదాంతం కూడా శాస్త్రం లాబొరేటరీ కాదు జీవితంలో వేదాంతం ఉండాలి దంత వేదాంతంగా ఉండకూడదు అనుష్ఠాన వేదాంతంగా ఉండాలి అనుష్ఠాన వేదాంతం అంటే నువ్వు జీవితంలో అర్థం చేసుకుని దాన్ని సమన్వయం చేసిన మానసిక స్థితికి అదగాలి ఆ చైతన్యం చేస్తే అందరికీ ఉండదు కదా ఉండదు అది విశేషంగా మారుతుంటుంది కదా మారుతుంటుంది అది మారడమే దాని లక్షణం మారడమే దాని లక్షణం అందుకే అమ్మ ఏమన్నారు నల్లిలో బ్రహ్మం లేదు దోమలో బ్రహ్మం లేదు బ్రహ్మమే నల్లియ్యై చీమయ్యై దోమయ్య ఉన్నది అన్నాడు అంటే ఆ కనపడుతున్నటువంటి రూపాన్ని నువ్వు రూపంలో ఉన్నటువంటి సామాన్యమైన విశేషాన్ని సామాన్యమైన దాన్ని తీసుకుని ఆ సామాన్యాన్ని విశేషమైనటువంటి అర్థంలో చూడని చెప్పేసి పరమార్థాన్ని బోధించారు అమ్మ అటువంటిప్పుడు ఈ సృష్టివత్వం అంతా కూడా ఉన్నటువంటి చైతన్యమైనప్పుడు ఆ ద్రవ్యరాశి మార్పులు వస్తున్నాయి అది వికారము అని చెప్పేసి నీకు అర్థమని వికారం వచ్చిందని కూడా చెప్పాను కదా వికారమే ఆకారము అలాగా వచ్చిందని చెప్పి చెప్పాను కదా అప్పుడు మొత్తం శాంతి సిద్ధాంత క్లియర్ గా ప్రతిపాదన చేసి శక్తి స్వరూపాన్ని చైతన్యం స్వరూపాన్ని స్ూన్యం యొక్క లక్షణాన్ని మొత్తం మొత్తం వివరించి అత్యాధునికీకృతమైనటువంటి పద్ధతిని ఆమె వేసుకుని సృష్టికర్త ఎవడు వారు అడిగారు ప్రశ్న వేసిందంటే ఈ సృష్టి ఎవరు చేశాడు ఎందుకు చేశాడు దేవుడు ప్రశ్న వేసిందంటే అప్పుడు మరి అమ్మలో ఉండేటువంటి ఎక్స్పర్ట్ నైస్ అర్థం చేసుకోండి పేరుతో సారి అంటే ఎందుకు అమ్మ వేసిన ఈ ప్రచర్లన్నీ ఈ ప్రచర్లని అష్టావక్రుణ్ణి జనకుడు అడుగుతాడు అమ్మ తనకు తాను వేసుకున్న ఈ ప్రచర్లని అష్టావక్రుణ్ణి జనకుడు అడుగుతాడు ఆ విషయాన్ని భారతంలో చెప్పారు కాబట్టి మనవాడు అష్టావక్రుడి గీత పేరుతో మరి ఇది పెడితే రేపు ఇది కూడా అవుతుందిగా చెప్పిందంటే పొరపాటు ఏమన్నా అశోక చక్రవర్తి గురించి పాఠ అశోక చక్రవర్తి గురించి పాఠం చెబుతూ అశోకుడు సరిగా పరిపాలించలేదు అశోకుడు బుక్కుడు కళంగియుద్ధం చేశాడు అనేక మంది చంపాలను చెప్పేసి అంటే ఎవరు నోరు మాట్లాడుకుండా అదే రాజ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు వీడి పనులు చేశారు సంసాదిస్తున్నారని చెప్పేది అంటే అధవా సంసాధిస్తున్నారంటమా అంట అంటే ఆ సమకాలీనమాట అంతేనా అంతేనా అశోక గురించి మాట్లాడితే ఎవరేమన్నారు అశోక గురించి ఏమన్నారు ఒకసారి మేము మురాది అని ఒక గురించి చెప్తాం ఎవరు పరిచయం చేస్తూ షాజహాన్ చక్రవర్తి ఉంచుకున్నటువంటి వాళ్ళలో ఎంతమంది వాళ్ళు ఎక్కరైన వాళ్ళల్లో ఒకదానికి ఎవరినా పుట్టినా కొడుకు అయినటువంటి వాడిని మురాదని పరిచయం చేస్తాం అదే పరిచయం చేయాల్సింది రాజుగారు కూడా పరిచయం చేసే పద్ధతి అదే అంటే ఆయన ఉంచుకున్న వాళ్ళలో ఎంతమంది ఉంచుకున్నారో లెక్క తెలియాలలో సో ఆ ఉంచుకున్న దానిలో ఒకసారి పుట్టినటువంటి వాడి కూడా అదే పరిచయం చేస్తున్నాం మేము అంటే ఇక్కడ మరి అది ఇదే ఇప్పుడు సమకాలీన ప్రపంచంలో ఎవరు అన్నాడు చెప్పు తీసుకుంటారు ఇక్కడ సమస్య ఏం జరుగుతుంది ఈ సమకాలీల దాన్ని బట్టి ఈ కాలం చేస్తున్న మాయ కానీ జ్ఞానం చేస్తున్న మాయ ఇప్పుడు మరి ఈ స్థితిలో అమ్మ సత్యం చెప్పలేదా మరి సత్యం కోసం విచారించలేదా విచారించి మీ ఎదురుగా చూపించింది కదా ఆ సత్యం మీకే ధారపో కదా మీతో పచ్చుకుంది కదా అని ఉన్నప్పుడు మీకు వేరే వేరే ఇప్పుడు అష్టావకీతలో భగవద్గీత ప్రయోజనం అండి అని నేను అన్నాను అనుకోండి చదవచ్చు అది చదవచ్చు తప్పు చదువుకోండి చదువుకోండి చదువుకోండి అంటే అర్థం ఏమి తెలుసా ఇంకోటి అభిప్రాయం లేకుండా అష్టావక గీతను మీ అంతటి మీరు అన్వయం చేసుకోండి అప్పుడు ఏమవుతుంది రెండు స్థితి లెక్కడతాయి నేనెవరో మీకు తెలుస్తుంది నేను దేహము కంట వేరేలాగో తెలుస్తుంది అమ్మ ఒక మాట చెప్పారు నా కళలో కనపడింది మనలాగా నా బొమ్మను కూడా నేను నా కళలో చూసుకోవచ్చు కదా అన్నారు అప్పుడో మీరు ఎప్పుడైనా చేశారా ఆ ప్రయోగం మీరు ఎప్పుడైనా చేశారా నేను అంతవరకు అడిగా ఇప్పుడు నా దగ్గర ఒక చిన్న ప్రొఫెషనల్ వీక్నెస్ నేను కాలేజీలో టీచర్ గా పనిచేశాను కాబట్టి ఆన్సర్ టు ది పాయింట్ సమాధానం చెబుతా అడుగుతా ప్రశ్న సమాధానం చెప్పడం ఆన్సర్ టు ది పాయింట్ చెబుతా ప్రశ్న వేయడం కూడా ఆన్సర్ టు ది పాయింట్ పద్ధతిలోనే వేస్తాను అది ఆ వీక్నెస్ అది అలా కాకుండా కౌన్సిలింగ్ చేసేటప్పుడు కూడా ఒకసారి పొరపాటున లెక్చరర్ చొరబడతాడు ఇప్పుడు మీ కౌన్సిలింగ్ చేస్తాను నేను మీకు ఆటం చెప్పడం లేకపోతే నేను అందరికీ జస్ట్ ఐ కౌన్సిలింగ్ ఈ కౌన్సిలింగ్ లో పొరపాటు వచ్చిన లెక్చరర్ వచ్చాడు బాగుంటుంది వచ్చినప్పుడు లెక్చరర్ స్వరం కూడా తొంగి చూస్తుంటాం చూస్తుందా చూడదా చూడడానికి అవకాశం ఉంది ఆ ప్రొఫెషన్ ఇప్పుడు మీరు మాట్లాడుతారు మీరు వింటున్నాను వింటుంటే మీ కళ్ళలో ఉండే చైతన్యాన్ని నేను గమనిస్తున్నాను మీరు రిసీవ్ చేసుకుంటే చైతన్యాన్ని గమనిస్తున్నాను సమన్వయం చేసుకుంటున్నాను ఆ చైతన్య స్థాయిలో వస్తున్న మార్పుని బట్టి నా స్వర్వ మార్పు చేసుకుంటూ నేను చెప్పుకుంటూ వస్తున్నాను అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాను చైతన్యంతో మాట్లాడుతున్నాను వ్యక్తితో మాట్లాడటం లేదు కదా అదే విధంగా ఇస్ట్రో వ్యాపారం అంతా ఎవరితో జరుగుతోంది చైతన్యంతో జరుగుతోంది రూపంతో కాదు కదా అక్కడ రూపం లేదు కదా కాబట్టి రూపాన్ని ప్రత్యేకించి ఖండించక్కర్లేదు కదా చైతన్యాన్ని అంగీకరించినట్టుగా రూపం పోయినట్టే కదా అంటూ ఇప్పుడు చైతన్య రక్షణ విషయం ద్వారా రూపం అనేటువంటి దానికి తొలగించి ఈ రూపం అనేటువంటిది కేవలం పరిణామ పరిణామ సహితమైనది అది కేవలం దేహానికి మాత్రమే సంబంధించింది ఇది ఒక వికారమే భావన చైతన్యాన్ని నమ్ముకుంటే రూపం అనేది పోయింది కదా దానికి ఒక సిద్ధాంతం రాధాంతం ఖండన మండన అక్కర్లేదు కదా కాకరకాయ ముక్కలు తిరిగాడు ఇది కాకరకాయ అంటున్నాం అన్నావా కాకరకాయ కాకరకాయ ముక్కలు ముక్కలు తగిన తర్వాత ఏమంటున్నావు వాటిని ముక్కలుంటావు కాకరగా ముక్కలుంటావా ఏమంటున్నావు కాకరే ముక్కలు వెరీ గుడ్ గింజ దగ్గరికి వచ్చావు గింజ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఏమంటున్నావు కిందంటున్నావు కాకరగా కిందంటున్నావా కాకరగానే అంటున్నావు అవునా ఈ సృష్టిలో నువ్వు ఎవరై ఉన్నావు మూలమై ఉన్నావు ఆ మూలమే ఈ మూలముగా ఉన్నది అని చెప్పేసి భావన నీకు ఇప్పుడైతే వచ్చిందో ఆ చైతన్యమే ఈ మూలంగా నీలో కూడా పనిచేస్తుంది అనేటువంటి వచ్చిందో ఇప్పుడు ఈ రూపానికి ప్రాముఖ్యంగా ఉన్నావు నువ్వు దేనికి ప్రాముఖ్యం ఇస్తున్నట్టు మూలాన్ని ప్రాముఖ్యత ఇచ్చినట్టే అదేనా అద్భైతం ఇంకేనా అదేనా అది అమ్మ చేసి చూపించాలా అమ్మ చేసి చూపించదు మన గీతలు కూడా మన లోపలికి వెళ్ళి చూసినట్లయితే మరి గీతలన్నీ అమ్మ చెప్పేశారుగా ఒకేసారి ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే అమ్మ నిన్నడగా మొదల మాతో పాటు ఆడుకుంది మాతో పాటు కూర్చుంది మాతో పాటు అన్నం తింది మాకు అన్నం పెట్టింది మమ్మల్ని జోకట్టింది మాకు జోలపాటు వాడింది మమ్మల్ని దగ్గర తీసుకుంది అనేటువంటి దాని దగ్గర వస్తారు సమస్య ఇదే అమ్మ చరిత్రలో వ్యక్తం కూడా ఉంటే నమస్కారం పెట్టుకుని దూరంగా ఉంటాం అవునా ఒక మ్యూజియం లో వస్తువుల అమ్మ అమ్మ సజీవ చరిత్ర అమ్మ సజీవ చరిత్ర సజీవ చైతన్యం అమ్మ సజీవ జీవన్ ముక్త స్థితి సజీవ జీవన్ ముక్త ఈ పుస్తకాల పొద్దున్న నిర్జీవ జీవన్ ముక్త అమ్మ సజీవ జీవన్ ముక్త స్థితి పొందారు ఆమె జీవంతో ఉంటు తన జీవం ఏముంటు దాన్ని తెలుసుకుని తన ముక్తనే అవునా కాలాన్ని తను ప్రశ్నించుకుని ముక్తి అంటే అర్థం చెప్పి ఆ ముక్తి యొక్క స్వరూపాన్ని పొంది అన్నిటి పట్ల సమానతం ఉండే వైరాగ్యం అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు మొట్టమొదటి సూత్రం అయ్యేగా జ్ఞానం ఎలా పొందాలి ముక్తి ఎలా పొందాలి ధర్మం అంటే ఏమిటి వైరాగ్యం అంటే ఏమిటి నాకు చెప్పవలసిందే మొట్టమొదటి ప్రశ్న విషయాన్ని అవునా అదే ఇప్పుడు అమ్మ చెప్తున్న విషయమే అదే మీ ముందు పెడుతున్నా వివరిస్తున్నా ఏమా వివరిస్తున్నారు ఇక్కడ నా ఎక్కడో మీరు అర్థం చేసుకోండి నా అప్రోచ్ మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు అందరూ ఇంక శిరస్థూర్ని తీస్తే మరీ దాని అంటామా వేరే పేరు చెప్తామా మరిస్తారని అంటాను కదా అలాగే మా నాయబాద్ మనిషి అవే వాళ్ళని కదా సో వీటి ద్వారా ఎవరు సూచించారు మనిషి సూచించా నేను ఒకసారి మా అమ్మాయిని ప్రశ్నించాను మన రోజు మేము బస్సులో సిటీ బస్సులో పెడుతున్నాం పెడుతుంటే డాడీ ఆ పిల్లాడేసుకున్న చొక్కా అచ్చాలో ఉంది కదా అంది అవునా అని ఇంటికి వచ్చిన తర్వాత ఆ చొక్కా మీద నా పేరు రాసిందా అన్న రాసేదిగా మరి నా చొక్కాన్ని ఎలా చెప్పగలుగుతున్నావు అని కాబట్టి నేను చూశాను కాబట్టి నేను ఎందుకు చొక్కా అని చెప్పేసా అని చెప్పేసి మరి అటువంటి చొక్కాలు అందరూ వేసుకోవచ్చుగా దాని మీద నా చొక్కాలో నేను ఎవరు కనిపిస్తున్నారు నా పేరు కనపడుతుంది నా పేరు రాయబడలేదుగా అన్న రాయబడలేదు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అన్న మరి మా అమ్మాయి రెడీగా దీని బట్టి నీకేం అర్థమవుతుంది అడిగి ఏమో అర్థమవుతుంది రెడీ అంటుంది అడిగితే నువ్వు చూస్తున్న వస్తువులో నువ్వు అనుకున్న భావమే కనపడుతుంది వేరే ఏం కనపడటం లేదు అని చెప్పారు ఆ తర్వాత ఇప్పుడు అడ్వకేట్ అయితే అది లెక్చరర్గా ఉన్నా లెక్చరర్గా ఉంది అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నా ఉద్దేశం మనం చూస్తున్నటువంటి దానిలో ఆ భావం కనపడుతుంది అటువంటి అప్పుడు నేనేసురు చక్కాలో నేను కనపడ్డప్పుడు మరి సృష్టికర్త చేసినటువంటి సృష్టిలో సృష్టికర్త కనపడాలా కల దీనికి సిద్ధాంతపరంగా సిద్ధాంతపరంగా రెండు మాటలు వచ్చాయి కాబట్టి ఎందువల్ల ఈ పెద్ద బ్రహ్మత్స్వామి దీనికి రెండు మూలమైన సిద్ధాంతాలు ఉన్నాయి ఒక సిద్ధాంతం మాయావాదము ఇంకో సిద్ధాంతం వైధర్మ్యవాదము ఒకటి మాయావాదము రెండు వైధర్మ్యవాదము అని మాయావాదము అని చెప్పేసి అనేది చెప్పింది వైధర్మ్యవాదం అనేది చెప్పింది ఈ సృష్టి మనకు ఒకటే రూపంలో ఉంది ఆ ఒకటే రూపంలో ఉన్నప్పుడు ఆ ఒకటే రూపంలో ఉన్నటువంటి స్థితి అఖండము నిరంజనము నిర్గుణము నిరాకారము ఎట్సెట్రా పేర్లన్నీ పెట్టాం అది ఎందుకో తనంతటి తాను వేరైంది ఆ వేరవడం వల్ల ఆ సంకల్పం మారింది మారడం వల్ల నేనెవరో మర్చిపోయింది ఆ మరుపు మాయ అన్నారు చింతనుడు రామాజుల వారు ఏమంటారంటే వారు అది తన ధర్మాన్ని కోల్పోయి వేరే ధర్మాన్ని తెచ్చుకుంది అన్నారు దాని వైధర్మ్యము అన్నారు ఈ వైధర్మి నుంచి నువ్వు సాధర్మ్యాన్ని పొందినట్లేదే నువ్వు భగవంతుడు అవుతావు అన్నాడు ఈ సాధర్మ్యం అనే పదం కూడా భగవద్గీతలో వాడబడి ఉంది ఒకేసారి వాడేవాడు సాధర్మ్యం అనే పదం భగవద్గీతలో ఒకేసారి వాడబడి ఉంది ఆ సాధర్మ్యాన్ని గుర్తిస్తారో అతనికి మళ్ళీ పునరావృతి ఉండదు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ వస్తుంది సాధర్మ్యం అనే పదం అనేయారు గుర్తుపెట్టుకోండి ఆ సాధర్మ్యం అనే పదం ఉంది కాబట్టి ఈ వైధర్మ్యం ఉండబట్టి నువ్వు సాధర్మ్యాన్ని మర్చిపోతుంది నీకు ఇది వ్యష్టిని అని చెప్పేసి అనుకోవడం వల్ల సమిష్టిని మర్చిపోతున్నావు కానీ ఆ వ్యష్టిలో నువ్వు సమిష్టిని చూడగలిగినట్టయితే వైధర్మ్యములో సాధర్మ్యాన్ని చూడగలిగినట్టయితే అదే దర్శనము ఆ దర్శనము ద్వారా నీవు వివేచన పెంచుకొని ఆత్మజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుని నేను అనే దాన్ని వస్తువుగా భావంగా దృశ్యంగా కాకుండా నేను మూలంగా భావిస్తూ ఆ చిర చిర చిరంతరమైనటువంటి ఆ చిన్మయమైనటువంటి ఆ శక్తి స్వరూపాన్ని అర్థం చేసుకుని ఆ చైతన్యం యొక్క సమావృత తత్వాన్ని నువ్వు అలగాహన చేసుకోగలవు అంటారు అమ్మ చెప్పండి మరి అమ్మ చెప్పిన దానికి ఇప్పుడు ఇందులో మీ అర్థాల ప్రక్రియ మీ వేసే ప్రశ్నలన్నీ నేను నేను ఒకసారి చదివాను కాబట్టి అతను ప్రశ్నలన్నీ ఏమే వేశాడు అనేవి నాకు కాబట్టి ఆ ప్రశ్నలన్నీ వేశా ఈ ప్రశ్నలన్నీ అమ్మ కూడా మెలుసుకున్నారు అమ్మ వరకు అమ్మ సమాధానం రాబట్టున్నారు ఇక్కడ వేరే వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళు సమాధానం చెప్పారు ఇప్పుడు మీరు నన్ను అడిగారు కాబట్టి నేను మీకు సమాధానం చెప్పాను ఉపనిషత్తుల్లో ఏం జరిగిందో ఇక్కడ అదే జరుగుతోంది ఉపనిషత్తుల్లో గురువు దగ్గర పది మంది కూర్చొని ఒక ప్రశ్నకు వస్తారు ప్రశ్న ఉపరిషత్తు అయింది ప్రశ్న ఇచ్చారు కాబట్టి ప్రశ్న ఉపరిషత్తు అయింది ఒకటి ఇంకోటికి సమాధానం చెప్పినప్పుడు వాడికి కొడుకు దాంట్లో గురువు శిష్యుడు ఎవడెవడు చెప్పినప్పుడు ఇంకోటి ఉపనిషత్తు అయింది ఇప్పుడు మీకు నేను మాట్లాడుతున్నాను లేదా మీరు రాత్ర మాట్లాడుతున్నాను కాబట్టి ఇది కూడా ఉపనిషత్తే ఇక్కడ ఏం జరుగుతుందో మనం సత్యం తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి ఆ మూలం ఎందుకు తెలుసుకుంటున్నావు నీలో మూలం ఉంది కాబట్టి మూలం తెలుసుకోవాలి తపంతో నువ్వు ఉన్నావు ఇక్కడ ప్రశ్న ఎక్కడ వస్తుంది ఈ తెలుసుకోవడానికి ఏం అడ్డం వస్తున్నాయో అనే ఒక భావన వస్తుంది అవి కూడా మూలంతో పాటు వచ్చిన వారికి నువ్వు అంకుషం రాగలిగినట్టు వాటికి ప్రాముఖ్యతను ఇవ్వవు కదా మీరు చొక్కా కనపట్టలేదు అనుకుంటారు కానీ వర్తలు కనపట్టం లేదంటారా చూడండి కాళ్ళను కనపట్టం లేదంటారా జేబు కనపట్టం లేదంటారా చొక్కా కనపట్టలేదంటారా అంతేనా మరి చొక్కాలు ఇవన్నీ ఉన్నాయిగా మరి అదే ఈ మనిషి అన్న తర్వాత మనిషిలో ఇవన్నీ కూడా ఉన్నవేగా మరి ఇవన్నీ ఎప్పుడైనా మనవైనా కోరిక తెచ్చుకున్నవా కాదుగా పై నుంచి ఎక్కడి నుంచో వచ్చినవేగా కాదుగా ఎక్కడి నుంచే వచ్చాయి ఇవి వచ్చిన దానికి కారణం ఏమిటి ఇది జాగ్రత్త జీవరాశి వచ్చాయి అని చెప్పేసి అంటే నాయన కర్మ వల్ల కర్మ అంటే ఏమిటి అమ్మ దానికి అందంగా సమాధానం చెప్పారు నాయన ఆ దేవుడికే కర్మ అంటకపోతే ఆ దేవుడిని చేసి నీ కర్మ ఏమంటుంది అని అమ్మ కర్మని పక్కన పెట్టేశారు లేదా అంటే అమ్మ పక్తు నువ్వు మూలమై ఉన్నావు మూలము గంట వేరుగా లేవు ఆ ఎరుకతో నీవు ప్రతి వ్యక్తిని ప్రతి అంశాన్ని అన్వేషించి విచారించి విశ్లేషించి వివరించుకోగలిగినట్టయితే శక్తి స్ఫురణ కలుస్తుంది చైతన్యతర్పము నీకు అర్థమవుతుంది అని క్లియర్గా అమ్మ చెప్పుకుంటూ వెళ్ళారు ఇప్పుడు అదే జీవన ఇక్కడ విషయం ఏమిటంటే పండిన పండ్లు ఎక్కడో తప్పుడు కానీ చెప్పిని రాలి కింద పడవు అందుకోసం పచ్చికాయలు తెచ్చి మాగవేసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది ఈ శాస్త్రాలన్నీ కాయలు మాగేసుకున్న వాళ్లే తప్ప పండు పోసుకున్న వాళ్ళ కాదు అమ్మ పండిన పండ్లు అది రాలి మన చేతిలో జీవిత మహోదతి అనే పేరుతో పడింది అటువంటి అప్పుడు మనం మళ్ళీ ఇంకో పచ్చికాయ తెచ్చుకుని మాగేసుకుందాం పండు కాయలు దగ్గర పెడదామా అనేది ఛాయిస్ మీకు వదిలేశాను మూడవది ఏమిటంటే అష్టావకర గీతలో ఎన్ని ప్రశ్నలు వచ్చాయో అన్ని ప్రశ్నలు ఇప్పుడు మీకు వచ్చేసాయి మీ అష్టావకరి ఆయన వేసే శ్రీస ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ సృష్టికర్త ఎందుకు చేయవలసి వచ్చింది ఈ సృష్టి నీరాలు సహాయపడి ఎందుకంటే ఈ ప్రశ్నలో ఒకసారి ఏక శ్యామ్ శ్యామ్ ఒకటి అనేక వారట ఒకటి అనేక వారంలో ఇది నీలగా మాత్రమే అని చెప్పేసి ఒక దేవి భాగంలో చెప్పింది నేను నీలగా ఉండాలంటుంది నేను ఈ సృష్టిగా మారాలనుకుంది నేను ఎందుకు మారావుతుంది అనుకో సంస్కరణ వచ్చింది అందుకే అమ్మ దానికి సమాధానం చెప్పింది అవును ఇది రైలు కదా ఈ రైలు ఇంపే కనిపెట్టింది కదా అసలు రైలు కనిపెట్టడానికి ముందే రైలు తయారు చేసిన పిషయాలుంటాయి కదా మరి రైలు కనిపెట్టడానికి మునిపోయి రైలు తయారు చేసే వస్తువులు ఎందుకు వచ్చాయి అనే ప్రశ్న వస్తుంది అవి అవి ఉన్నప్పుడు ఈ సృష్టి అనేది ఏర్పడినప్పుడు ఈ సృష్టి కనిపెట్టడానికి ముందుండే పదాంశాలంటే భూతం అనేది కదా ఈ భూతముల అహంకారం వచ్చినవే కదా ఈ అహంకారం మహత్వం నుంచి వచ్చిందే కదా ఈ మహత్వం ప్రకృతి అయింది కదా అదే గుణాలుగా పనిచేస్తుందని చెప్పినట్టేగా అవునా మొత్తం సంతి సిద్ధాంతం చెప్పిందని చెప్పిందమ్మా ఏర్పడుంది కదా అదే నువ్వు అయినావుగా అదే ఈ స్విచ్ అయింది కదా అనిపడు అమ్మ బాగా అర్థమవుతుంది ఇప్పుడు నిజంగా మీరు చెప్పింది అమ్మ వాడికి అంటకుండా మైలు మీకు ఎట్లా అంటుతుంది